శ్రీగరుభ్యో నమ హరి ఓం గణానా గణపతిహవామహే కవి కవీనాము పనుషవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనష్కీభిశీల సాగనం శ్రీమహాగణాధిపలే నమ సవసమారంభా శంకరాచార్యముధ్యమాన్ స్మాచార్యపర్యం వందే గురుపరంపరావి సూర్యస్రస్ భుగపదుతీ భాసదృశీ సాసస్త మహాత్మన ఈ శ్లోకం చాలా గొప్పది చాలా విలువైన శ్లోకం దీనికి ఒక చారిత్రికమైన వైశిష్టము కూడా గలదు అది మనం చూద్దాము అయితే శంకర భగవత్పాదుల యొక్క అవతారిక ఒకసారి చూద్దాం యా పునః భగవతో విశ్వరూప ఇంతవరకు విశ్వరూపాన్ని ఓ రకంగా వర్ణించటమైనది ఇప్పుడు కవి కవి అంటే వ్యాసమహర్షులు ఆ విశ్వరూపము యొక్క ప్రకాశం భాహ అంటే ప్రకాశం ఆ ప్రకాశం ఏది కలదో చాలా విశిష్టమైన ప్రకాశం ఉంటుంది ఆ విశ్వరూపానికి అద్భుతమైన ప్రకాశము ఆ ప్రకాశమునకు ఒక పోలికను చెప్తుంటాడు మహర్షి కవి ఉపమా అంటే పోలిక ఉపమా అనే మాట తెలుగులో ఉపమా అని అనుకోవద్దు తెలుగులో ఉపమా ఉపమాని కాసేపు ఉపమా కాఫీ పెళ్ళిళ్ళు అయినప్పుడు ఎంతసేపు ఉపమా కాఫీ ఇవే ఉంటాయి ఈ ప్రసంగమే ఉంటుంది అలా కాదు సంస్కృత పదం తెలుగు పదం అని ఉపమా కాళిదాసస్య అని ప్రసిద్ధమైన నానుడి ఉపమా చెప్పాలంటే అంటే పోలిక చెప్పి ఆ శ్లోకాన్ని నిర్మించాలంటే కాళిదాసుకే చెల్లి అని అన్నారు వాస్తవంలో వ్యాసమహర్షిని వాల్మీకి మహర్షిని లెక్క వేయకుండా కాళిదాసుకి ఆ స్థానాన్ని ఇచ్చారు వ్యాసుని వాల్మీకి లెక్క పెట్టలేరు ఎందుకంటే వాళ్ళు మరీ పెద్దవాళ్ళు మరీ గొప్పవాళ్ళు వాళ్ళని లెక్క పెట్టకుండగా కాళిదాసు మాఘుడు భారవి ఇత్యాది మహాకవులు ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరిలో కాళిదాసు శ్రేష్ఠుడు వాల్మీకి ఉపవాదం కాదా అని చాలా అద్భుతంగా వాల్మీకి చేసిన పద్ధతిలోనే వ్యాస కూడా భారతాన్ని కూడా రామాయణము యొక్క ఛాయలు పోకడలను పట్టుకుని అదే పద్ధతిలో నిర్మించాలి కథా వస్తువులో చాలా భేదం ఉన్నది తర్వాత చాలా విస్తృతమైనది కూడా రామాయణం కొంచెం కన్వెన్స్డ్గా ఉంటుంది అస్తవానికి ఒరిజినల్ మహాభారతం రామాయణం సైజే రామాయణం ఇరవై శ్లోకాలు ఒరిజినల్ మహాభారతం ఇరవై శ్లోకాలు కాబట్టి దానికి దానికి సైజు కూడా సరిపడింది రకంగా తర్వాత మహాభారతంలో ఎవరివో ఎడిషన్స్ అన్నీ వచ్చే అది పెద్దదిగా తయారైంది కాదు సో ఎనీవే సో దాంట్లో ఆ కావ్య లక్షణాలు ఉంటాయి అంటే కావ్యానికి అలంకారము ఉంటుంది శబ్దాలంకారములు అర్థాలంకారములు అర్థాలంకారాలలో కల్లా ప్రముఖమైనది మొట్టమొదటి చెప్పేది ఉపమాలంకారం అటువంటి ఉపమానం అంటే పోలికలు ఆ విశ్వరూపానికి ఇప్పుడు మహాకవి చెప్తున్నాడు అని శంకరుడు యొక్క అవతారం ఏమిటా పోలిక అంటే ఇది మామూలుగా పోల్చేపుడు మనకి తెలుసున్న వాటితో పోల్స్తారు ముఖం చంద్ర ఇవాలి ముఖము చంద్రుని పోలి ఉన్నది ప్రసిద్ధమైనది చంద్రుడు మనకు తెలుస్తూ ఉంటాడుగా కనపడుతూ ఉంటాడు అలా ఉంటాయి పోలిక కానీ ఇక్కడ పోలిక మనకి తెలుసున్న దానితో పోలిక కాదు అది మనం ఎప్పుడూ ఎరగం అలాంటిది ఎప్పుడు మనం ఎరగం అటువంటి దాంతో పోలిక దీన్ని అభూతోపమా అని అంటారు అభూత అంటే ఉన్నదాంతో పోల్చింది కాదు ఏమిది ఒక సన్నివేశాన్ని ఊహించుకుని దాంతో పోల్చారు అభూతోపమ లేకపోతే ఇంకో పేరు కూడా దీన్నే ఇంకో రకంగా కూడా చెప్పచ్చు మీరు మనస్సులో ముందు ఒక ఊహ చేసుకోవాలి ఆ ఊహ చేయాలో కవి చెప్తారు ఆ ఊహ ఊహాజనితమైన ఒక రూపంతో పోలిక ఇంజేతనే దీనికే మరో పేరు సంభావితోపమా అని పేరు అభూతోపమ అన్నా సంభావితోపమన్నా ఒక రకంగా సేమ్ అటువంటి ఉపమానం మీరు ఊహించాలి ఎలా ఊహించాలంటే సూర్యుడు ఉదయించాడు ఏమండి సూర్యుడు ఉదయిస్తే ఏమవుతుంది అంతవరకు జగత్తుని వ్యాపించి ఉన్న చీకట్లన్నీ కూడా తొలగిపోయి ఒక చక్కటి ప్రకాశము మొత్తం అంతా మనకి జగత్తంతా నిండిపోతుంది మామూలుగా సూర్యుడు అంటే శీతకాలపు సూర్యుడు కొంచెం డల్గా ఉంటాడు వేసవి కాలం సూర్యుడు ఎలా ఉంటాడు ఉదయిస్తూనే ఆ చాలా పెట్టిరేగిపోతూ ఉంటాడు ఉదయిస్తూనే అలాంటి సూర్యుడిని మీరు భావన వేసవి సూర్యుడు మీకు తెలుసు కాదు కానీ అటువంటి సూర్యుడు ఒక వెయ్యి సూర్యుడు ఒక్కసారిగా ఉదయించాలి ఒకళ్ళ దానికి ఒకళ్ళు ఉదయించడం కాదు తూర్పును అలా చూసేప్పటికీ అలా వరసగా ఒక వెయ్యి సూర్యులు ఉదయించేస్తే అప్పుడు ఆకాశము అంతరిక్ష ద్విలోకము అంత భూలోక అంతరిక్షము భూలోకము అంతా కూడా ఎంత కాంతి వచ్చేస్తుందో మీరు ఊహ చేయాలి అది అలా ఊహ చేయాలి సో దివి అలాగ అవదుగా అంచేతనే ఇఫ్ ఎది ఒకసో అలా అయితే ఎలా అవ్వాలి దివి అంటే ఆ ద్విలోకం నుండు అంటే ఉదయించే సూర్యుడు అంతరిక్షంలో పైన ఎక్కడో ఉదయిస్తాడు కదా యుగపత్ అంటే ఒకేసారి సూర్య సహస్రస్య ఉత్త సో ఒకేసారి వేయి సూర్యులు ఉదయిస్తే అప్పుడు ఆ కాంతిపుంజము కాంతి ప్రవాహము బయలుదేరుతుంది మొత్తం ప్రపంచానంతని కప్పివేసేటువంటి కాంతి ప్రవాహం బయలుదేరుతుంది అది ఆ ప్రవాహము ఆ కాంతి ఎలా ఈ విశ్వరూపుడుగా ఉండే పరమాత్మ యొక్క కాంతి ప్రకాశము అట్లు ఉండేము అని పోల్చాను సో ఎది బాహ అలాంటి ప్రకాశం సో తస్య మహాత్మన భా సా సదృశి సత్ ఇది దీంట్లో ఇంకో విడ్డూరం మామూలుగా ఉపమానం కారణంలోనే ఇప్పుడు ప్రియురాలి ముఖము చంద్రుని పోలి ఉన్నది అని మీరు ఉపమానము ఉపమేయము ఉపమేయము ఎవరు ముఖం ప్రియురాలి ముఖము ఉపమేయము ఏది పోల్చబడుతుందో ఉపమేయము దేనితో అది ఉపమానము ఇప్పుడు అంతకంటే కూడా గడుసుగా చెప్పచ్చు దాన్ని రివర్స్ చేసేయటం ప్రీరాలి ముఖమును ఉపమేయం చేసేయటం చంద్రుణ్ణి ఉపమానం చేయ ప్రి ముఖము ఉపమేయము కదా దాన్ని చంద్రుడి నేను ఉపమేయంగా చేసి చెప్పడం ఉదాహరణ నేనే చెప్తా చూడండి ఆ చంద్రుడు నీ ముఖాన్ని పోలి ఉన్నాడు సుమా అన్నారు అనుకోండి చెప్పండి అబ్బో మరీ గడుసుగా లేదు ఇంకా దీంట్లో ఈ గడుసుద కవులు అంటే గడుసుగా చెప్పేవాళ్లే కవులు ఈ గరుసుధనాన్ని ఇంకా పెంచచ్చు ఆ చంద్రుడిని నీ ముఖంతో పోలుద్దాం నేను కానీ మత్స ఉండిపోయింది కాబట్టి పోల్స బుద్ధి కావట్లేదు అంటే ఇది ఎలా ఉంది ఎవడో కవే అన్నాడు అలా చంద్రుడితో పోలుద్దామంటే మత్స ఉండబట్టి పోల్స బుద్ధి నాకు రాలేదు అని అన్నాడు ఒక కవి మంచి కవి అన్నాడు అలా కవులు బాగా మంచిగా వయంసరాలు రాస్తారు కదా పాటలు రాసేవాళ్ళు కూడా ఇప్పుడు నారాయణ రెడ్డి అలాంటి కవులు పాట రాశారంటే మరి ఆ పాట యొక్క స్థాయి చాలా గొప్పగా ఉంటుంది కవిత్వం రాస్తారు మరి ఉంటే అలా పాటలు కాదు సో ఇక్కడ పోలిక ఎలా చెప్పచ్చు నా సాధారణంగా వేయి సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో ఆ కాంతిని ఈ విశ్వరూపము యొక్క కాంతి పోలి ఉన్నది అని చెప్పచ్చా అలా చెప్పలేదు రివర్స్ చేసి చెప్పారు ఏమని ఈ విశ్వరూపము యొక్క కాంతి ఎంతటిందంటే వేయి సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఆ కాంతి దీనిని పోలి ఉంటుంది అని చెప్పారు రివర్స్ చేసి చెప్పారు నిన్న ఉపమేయోపమానం ఏదో పేరు లేదు ఉపమా అలంకారంలోనే ఒక వెరైటీ అలా చెప్పారు కొంచెం కవిత్వం చెప్పే పద్ధతి అది అంటే అంత అద్భుతమైన ప్రకాశము గలది అనే అభిప్రాయం ఇప్పుడు దీనికి ఈ శ్లోకానికి ఒక చారిత్రకమైన వైశిష్ట్యం గలదు మీరు గమనించండి ఎలాగంటే పంతొమ్మిది ఇప్పుడు ఆటంబాంబుని పంతొమ్మిది వందల కనిపెట్టారు పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్ మీద అమెరికా ఆటం బాంబుని అణుబాంబుని ప్రయోగించింది రెండుసార్లు ప్రయోగించింది హిరోషిమా నాగసాఖి అనే నగరాల మీద ప్రయోగించింది రెండు నగరాలు కూడా నేలమట్టమైపోయాయి అసలు నామో నిషాన్ నహిహే అంటారు ఇంకా నగరాలు పూర్తిగా వినాశించింది ఉదాహరణకి ఒక బాంబు ప్రయోగించినప్పుడు యాభై మంది మానవులు మరణించారు ఆ ఒక్క బాంబుకి అప్పటికి కూడా జపాన్ యుద్ధాన్ని విరమించకపోతే ఓ కొద్ది రోజుల తేడాలో ఇంకో బాంబు ప్రయోగించారు ప్రయోగించి ఇప్పుడు మళ్ళీ హెచ్చరిక జారీ చేశారు సరెండర్ అయిపో లేకపోతే ఇలాగే ఉంటుంది అప్పుడు జపాన్ సరెండర్ అయిపోయింది దాంతో సెకండ్ వరల్డ్ వార్ పసిఫిక్ థియేటర్లో పూర్తయింది యూరోప్లో అంతకు ముందే పూర్తి అయిపోయింది యూరప్లో మే ఐదు నాటికి పూర్తి అయిపోయింది ఆ తర్వాత ఇంకో కొన్ని మొత్తానికి ఈ యుద్ధం గుర్తయింది రెండో పహా ప్రపంచ మహాయుద్ధం సో అప్పుడు ఆ పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండుసార్లు ప్రయోగించినటువంటి అనుబాంబు ఎది కలదో దాన్ని పంతొమ్మిది వందల తయారు చేసి పెట్టారు అయితే తయారు చేసినప్పుడు పరీక్ష చేయాలిగా పరీక్ష చేయాలి అందుకోసం అమెరికాలో అరిజోనా అనే ఒక రాష్ట్రము ఆ రాష్ట్రంలో డిజర్ట్ అదంతా ఇప్పుడు మన వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన దగ్గర అనుభవములు ఎక్కడ పరీక్ష చేశారు థార్ డిజర్ట్లో పొఖార్న్ అనే గ్రామానికి సమీపంలో ఎడార్లో పరీక్ష చేశారు కాదు తెలుసు అలాగే అరిజోనాలో ఉన్నటువంటి ఒక డిజర్ట్లో ఎడార్లో మధ్యలో అక్కడికి జనావాసాలు ఏమీ ఉండవు పంటలు కూడా ఏమీ పండికి కాదు అది డిజర్ట్ కాబట్టి పరీక్ష అనుకూలంగా ఉంటుందని అభిప్రాయం అక్కడ పరీక్ష చేశారు ఆ పరీక్ష స్థలాన్ని ఆ బాంబు పేల్చినప్పుడు చూడాలి కదా ఆ చూసిన సైంటిస్ట్ ఇన్ఛార్జ్ సైంటిస్ట్ పేరు ఓపెన్ హైమర్ మీరు పేరు వినంటారు ఫిజిసిస్ట్ గొప్ప ఫిజిసిస్ట్ ఓపెన్ జర్మన్ ఫిజిసిస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు ఆ పేరుని అనే పేరు అది జర్మన్ ఏమని పోలి ఉన్నది అతను జర్మన్ అయ్యి ఏదో కారణంగా అమెరికాకి వలస వెళ్ళి ఉంటాడు ఆ కాలంలో చాలామంది జర్మనీ నుంచి అమెరికాకి వలస వెళ్ళారు ఐన్స్టైన్ అలా వలస వెళ్ళిన ఈ ఓపెన్ హైవర్ అనే అతను ఆ బాంబు ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్ సైంటిస్ట్ అతను చాలా గొప్ప సైంటిస్ట్ అతను ఆ మొట్టమొదటిసారిగా అనుభవం కనిపెట్టిన టీంలో ఉన్నాడు అతను దాన్ని పేల్చినప్పుడు అబ్జర్వ్ చేసిన వాళ్ళలో అతను ఉన్నాడు యాజ్ ఎ చీఫ్ కింద ఒక మైల్ దూరం నుంచి బైనాకులర్స్ తోటి వాటితోటి మంచి దృఢమైన గ్రహం లోపల ఉండి అబ్జర్వ్ చేశారు అప్పుడు ఓపెన్ హైమరు ఆ అనుబాంబు యొక్క ఆ విస్ఫోటమును ఆయన వర్ణించాడు వర్ణిస్తూ ఈ శ్లోకానికి వచ్చేసాడు అది మీరు లిటరేచర్ చూస్తే మీకు దొరుకుతుంది ఆయనకి సంస్కృతం వచ్చి ఓపెన్ హైమర్కి భగవద్గీత చదివాడు ఈ శ్లోకం ఆయనకు గుర్తుంది ఆయన చెప్పాడు శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చుపించినప్పుడు వేయి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఆ ప్రకాశము విశ్వరూపము యొక్క కాంతిని పోలి ఉన్నది అని భగవద్గీతలో వర్ణించారు అని శ్లోకం చెప్పాడు అలా ఉంది ఈ అనుభవం నాకు ఆ శ్లోకం గుర్తుకొచ్చింది అని చెప్పాడు ఓకేనా సాధారణంగా కొందరు మన వేదాల్లో మన శాస్త్రాల్లో అన్ని విషయాలు ఉన్నాయి అని గొప్ప చెప్పడం కోసం గొప్పగా చెప్పడం కోసం మంచిదేగా గొప్పే గొప్పగా చెప్పడం యథార్థమైతే సమస్య ఉంది అలా చెప్పాలి కానీ ఒకప్పుడు మన శాస్త్రాల్లో వేదాల్లో అన్నీ ఉన్నాయి అనే ఒక అతిశయోక్తిని చెప్పడం కోసమని కొంచెం స్వఖపూల కల్పనలు కొంత మసాలా యాడ్ చేసి చెప్తూ దానికి స్టూడో సైన్స్ అని పేరు ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఇప్పుడు కంప్యూటర్ వచ్చిందనుకోండి మా వేదాల్లో కంప్యూటర్లు ఉన్నాయి తర్వాత ఏదైనా విమానం వచ్చిందనుకోండి మా వేదాల్లో విమానాలు ఉన్నాయి రామాయణంలో విమానం ఉంది రామాయణంలో విమానం ఉంది కానీ దాని టెక్నాలజీ ఎక్కడుంది విమానం అలా ఎగుతున్నట్టుగా లభించారు తప్ప దాని టెక్నాలజీ రామాయణంలో లేదుగా రామాయణంలో లేకపోవచ్చు వేదాల్లో ఉంది ఎలా ఉంది ఏమో ఉందేమో మనకి తెలియదు కదా అలాగంటే టాల్ క్లెయిమ్స్ చేయకూడదు మనం చాలా సైన్స్ దగ్గరికి వచ్చేవాడికి చాలా ఆబ్జెక్టివ్గా మనం పరిశీలన చేయాలి టాల్ క్లెయిమ్స్ అంటారు అంటే గొప్పలు చెప్పుకోకుండా మన సంస్కృతి గురించి కూడా మనం గొప్పలు చెప్పుకోవడం ఎందుకంటే మన సంస్కృతి గురించి ఇతరులు చెప్తే చాలా బాగుంటుంది కదా మనమే చెప్పేసుకోవడం అంటే ఇప్పుడు మనం మొక్కలు పెంచుకుంటున్నాం అనుకోండి గార్డెన్ వేసుకుని మా గార్డెన్ చాలా బాగుంది అని మనమే చెప్పుకోకూడదు మనం చక్కగా గార్డెన్ పెంచుకుని మొక్కలు వీళ్ళతో పెంచుతుంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి అరే వీళ్ళ గార్డెన్ చాలా బాగుందో చాలా గార్డెన్ పెంచుతున్నారు అని ఆయన అటు వచ్చినప్పుడు మీరు పెంచిన గార్డెన్ చాలా బాగుందండి అని అంట అంటే అనే అప్పుడు చాలా సంతోషం అండి థ్యాంక్ వెరీ మచ్ అని మర్యాదగా స్వీకరించాలి అలా ఉండాలి కానీ వాళ్ళు మాట్లాడరు అలా వాళ్ళు చూస్తూ ఉంటారు మనం మాత్రం మా గార్డెన్ వంటి గార్డెన్ ఇంకెక్కడా లేదు అని అలా అలా చెప్పడము ఇది కొంచెం పద్ధతి కాదేమో అని నాకు అనిపిస్తుంది అయితే సమాజంలో ఇంకో దృష్టికోణం ఉండొచ్చు మన గొప్పతనాన్ని మనం చెప్పుకోవాల్సిందే చెప్పుకోకపోతే అది ఎదురు వాళ్ళకి తెలియదు అని ఒక దృష్టికోణం కూడా ఉంటుంది కొంచెం బ్యాలెన్స్ ఉండాలి బహుశా ఆ దృష్టికోణం కూడా కరెక్టే అవుతుంది కొంచెం బ్యాలెన్స్ ఉండాలి ఏది ఏమైనా చేసేటువంటి క్లెయిము సత్య దూరము కాకపోవడం అర్ధసత్యము కూడా కాకూడదు పూర్ణ సత్యమే చెప్పండి కాబట్టి నాకు ఆ విషయంలో నాకు చాలా క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉన్నది నేను టాల్ క్లెయిమ్స్ చేయటం ఇష్టపడి కాబట్టి నేను చెప్పింది చూసారా ఓపెన్ హైవర్గా చెప్పింది ఇట్స్ నాట్ ఎ టాల్ క్లెయిమ్ అది ఇట్స్ హిస్టారికల్ ట్రూత్ ఇది హార్ థాన్ నేను అటువంటి టాల్ క్లెయిమ్స్ చెప్పను కాబట్టి దాన్ని బట్టి అనుబాము గురించి ఏం తెలిసింది విశ్వరూపం గురించి ఏం తెలిసిందని పాయింట్ కాదు ఆ పాయింట్ ఏమిటంటే ఓపెన్ హైమర్ వంటి గొప్ప గొప్ప సైంటిస్టులందరూ కూడా మన వేదాంతాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ముఖ్యంగా భగవద్గీత గురించి కొద్దో గొప్ప తెలుసుకున్నవాళ్ళు దాని యొక్క విలువను గుర్తించిన వాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు మనం నిర్ద్వంద్వంగా చెప్పదగ్గ విషయం ఇప్పుడు అలాగే ఇంకొకటి గుర్తుకొచ్చింది నాకు అమెరికన్ నేషనల్ పోయట్ అని ఒక అతను ఉన్నాడు అతని పేరు థోరో టీహెచ్ఓ ఆర్యూ ఏయు మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తినిచ్చినవాడు ఎవరు అని వాళ్ళైనా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగితే ఈ థోరో పేరు చెప్తారు ఆయన థోరో వ్రాసిన వ్యాసములను వాటిని చదివి ఆయన స్ఫూర్తిని పొందాడు అమెరికా నేషనల్ పోయెట్ అంటారు ఇండియా నేషనల్ పోయెట్ ఎవరు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కాళిదాసు అండ్ అమె అమెరికా నేషనల్ పోయిట్ ఎవరు అంటే థోరో ఆ థోరో ఆయన ఎవరో అడిగారు మీరు ఇండియా వెళ్ళారా ఆయన అడిగారు అడిగితే ఏదో ఇటువంటి సంభాషణ ఏదో అయింది కొద్ది గొప్ప నేను ఎగ్జాక్ట్ కొటేషన్ కాదు నా మాటల్లో చెప్తున్నాను కానీ సంభాషణ అయితే అయింది అంటే నేను వెళ్ళలేదన్నారు అంటే అయితే మీరు తాజ్మహల్ అనే ఒక అద్భుతమైన కట్టడం ఒకటి ఉన్నది దాన్ని మీరు చూసే భాగ్యం మీకు కలుగలేదు అని అన్నారు ఆయనతో అంటే ఆయన ఉన్నారు తాజ్మహల్ అన్నది ఇటకలతోటో లేకపోతే రాళ్లతోటో కట్టని కట్టడమయ్యా భగవద్గీతను ఒక్కటి ఉన్నది అది భారతదేశం అంటే భగవద్గీత అక్కడి నుంచి పుట్టింది అది భారతదేశం యొక్క మహిమ అంతేగాని ఈజిప్ట్లో పిరమిడ్లు ఉన్నాయి ఇండియాలో ఆయన అలా ఉన్నాడు ఇండియాలో తాజ్మహల్ ఉంది లేకపోతే చైనాలో పెద్ద గాడ్ ఉంది ఇది కాదు ముఖ్యం ఇది సెకండరీ ప్రైమరీ ఏమిటంటే ఇండియా నుంచి భగవద్గీత అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం వేయించింది అది ప్రపంచానికి అంతకీ కూడా కాంతిని ప్రసాదించగలిగే గ్రంథము అని ఆయన ఎనీవే సో ఈ శ్లోకము యొక్క విశిష్టత అది ఇండియాలో మన ఆడవాళ్లు భగవద్గీత చదవచ్చు చదువు చదవకూడదనే ప్రశ్న ఇంకా సెటిల్ చేయకుండా బ్యాక్ అండ్ ఫోర్త్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ సెటిల్ చేయలేదు కానీ ప్రపంచం అంతా కూడా భగవద్గీత యొక్క మహిమ పాటింది సో ఆ ఎనీవే నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను బట్ ఎనీవే దిస్ ఈజ్ ది వెర్స్ ఓపెన్ హైమర్ యొక్క దృష్టిని ఆకర్షించినటువంటి వెర్స్ విశ్వరూపం ఎలా ఉందంటే ఏదో వెయ్యి సూర్యుడు ఒక్కచోట ప్రకాశించినట్టుగా ఉంది అంటే వెయ్యి అనుబాంబులు ఒకేసారి పేలిస్తే ఎంతటి కాంతి వస్తుందో ఆ విశ్వరూపం యొక్క కాంతిని పోలి ఉంటుంది అంతటి కాంతి కలదు అని ఆ శ్లోకం సో ఇంతకు ముందు శ్లోకంలో దేవం అనే మాట వచ్చింది అంత దివ్య దివ్య దివ్య దేవం అనంతం అని ఉంది అనంతమైన దేవుడు దేవుడు అంటే ప్రకాశించువాడు అర్థం తెలుగులో ఈ దేవుడు దేవుడు దేవుడని పదిసార్లు అనుకోవడంతో అది ఓ పెద్ద ఆయన ఒక చోట కూర్చొని ఉంటాడని ఓ ఫీలింగ్లో మనం అది పడిపోయే తప్పించి వాస్తవంలో దేవుడు అంటే ప్రకాశస్వరూపుడు అని అర్థం దేవతలు చిన్మయులుగా ఉంటారు చిన్మయులై ఉంటారు మధ్యామాంసమయులై ఉండదు అంచేతనే దేవతలకు నైవేద్యమే ఉంటుంది తప్ప కినిపించడం ఉండదు వేదనలో కూడా చెప్పారు దృష్ట్వా తృప్తి అంతే దేవతలు చిన్మయులు జ్ఞానస్వరూపులుగా ఉంటారు జ్ఞానంలో తృప్తి అన్నది జ్ఞానము చేతనే తృప్తి అది జ్ఞానము యొక్క లక్షణం కర్మలో కర్మణా తృప్తి భోజనం దగ్గరకు వచ్చేప్పటికీ తింటే తృప్తి పని దగ్గరికి వచ్చేప్పటికీ చేస్తే తృప్తి జ్ఞానం దగ్గరికి వచ్చేవడికి తెలిస్తే తృప్తి దేవతలు చిన్మయులు మధ్యమాంసమయులు కాదు కాబట్టి వాళ్ళు జ్ఞానము చేత తృప్తిని పొందుతారు వాళ్ళు దృష్వా తృప్తి ఎంత మనం అలాంటి పదార్థాలన్నీ అలా తయారు చేసి శాంపుల్ పెడతారు వారిటాలో శాంపుల్ గా చేసుకున్నారని మొత్తం గారెల పుట్టంతా అక్కడ పెట్టక్కర్ల ఓ గారి ఓ గారి కూడా పెట్టరు కొంతమంది చేస్తున్న వాళ్ళు మొక్క పెడతారు గారి ముక్కే పెడతారు ఓ లడ్డు మొక్క పోయిందన్నా దాని మీద ఉండేటి చుక్క ఉపిసరకూర ఇది అది అన్నీ అలా శాంపులు పెట్టి అరిటాకులో పెట్టి అరిటాకు మా పళ్ళెల్లో పెట్టి దాన్ని కవర్ వేసి తీసుకెళ్ళి దేవుడికి చూపిస్తారన్నమాట మంత్రం ఉంటుంది ప్రతిదానికి మంత్రం ఉంటుంది చూపిస్తారు చూపిస్తే ఆ దేవుడు చూశాడు అనమాట దృష్వా తృప్తి ఎంతే చూస్తే కడుపు నిండుతుంది దేవుడికి నిండుతుంది మనకి నిండదు కాబట్టి ఎందుకంటే దేవుడు అంటే చిన్మయుడు చైతన్య స్వరూపము చైతన్యమంటే ప్రకాశము కాబట్టి ఆ దేవుడు అనే పదం ఏదైతే ఇంతకు ముందు శ్లోకంలో చెప్పబడినదో ఆ పదమునకు వివరణ ఈ శ్లోకము దివి అని ప్రారంభమైనది ఎంత ప్రకాశము గలవాడు దేవుడు కదా ప్రకాశము గలవాడు ఎంత ప్రకాశము ఇది ఇంత ప్రకాశము శంకరుల భాష్యం దివి అంతరిక్షే తృతీయ దివీ దివి అంటే ద్యులోకమునందు ఇప్పుడు సూర్యుడు ఓహించే సూర్యుడు ఎక్కడ ఉన్నాడు అంతరిక్షంలో ఉన్నాడు అంతరిక్షం అంటే హొరైజన్ ఈస్టర్న్ హొరైజన్ అక్కడ ఉన్నాడు కాబట్టి దివి అంటే అంతరిక్షమునందు అని చెప్పచ్చు సప్తమే దివి లేదా ఈ దిక్ దివి దివి ద్యులోకమున్నది చూసారా దాన్ని వేదంలో తృతీయ దివి అని వర్ణిస్తూ ఉంటాం మూడవదైన ద్యులోకముందు మూడవది అంటే ఎలా మూడవది భూలోకము అంతరిక్షలోకము ద్యులోకము మూడవదైనగా కాబట్టి భూతోటి మొదలు పెడితే భూ భువ సువ భూతో మొదలు శుభహాదికి వచ్చేప్పటికీ అది ఎన్నోది అవుతుంది మూడోది అవుతుంది అంటే ద్యులోకమునందు అంతరిక్షం అంటే మనం చుట్టూ ఉండే ఆకాశం కొన్ని కోట్ల మైళ్ళు ఎక్కడో దూరంగా ఉండే ఆకాశాన్ని ద్యులోకము అంటారు అక్కడ అలా చెప్పచ్చు మీరు లేదా మనకి ఎలా కనపడతాడు అదిగో అంతరిక్షంలో సూర్యుడు వహిస్తున్నాడు అన్నట్టుగా మనకు అడ్డిగా అలా కనపడతాడు కాబట్టి మీరు అంతరిక్షము అని కూడా అర్థం చెప్పవచ్చు ఇలా అయినా చెప్పవచ్చు అలా అయినా చెప్పవచ్చు దివి సహస్ర సూర్యాం సహస్రం సూర్యసహస్రం తేయు సూర్యులు ఒక్కసారిగా వేయు సూర్యులు యొక్క ఉదయం అన్నమాట యుగపదుత్ యుగపదు భా వేయి సూర్యుల యొక్క ప్రకాశము బాహ అంటే ప్రకాశం ఎలా ఇప్పుడు వేయి సూర్యుల ప్రకాశము అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తే అది ఎప్పటికీ ఒక సూర్యుడి ప్రకాశంగానే ఉంటుంది అలా కాదు యుగపత్ ఒకేసారి ఉదయించినటువంటి వేయి సూర్యులు ఉండాలి ఆ ప్రకాశములన్నీ కలిసి ఒక్కసారిగా వేయి సూర్యుల ప్రకాశము పైకి బయల్ వెడలితే ఒక్కసారిగా పైకి వస్తే ఉస్థిత పైకి వస్తుంది కదా అంటే కింద నుంచి వస్తున్నట్టుగా కనపడుతుంది అందుకోసం అలా ఉచిత అన్నారు ఒక్కసారిగా ఉదయి ఉచిత అంటే ఉదయించిన అని చెప్పండి వేయి సూర్యుల యొక్క ప్రకాశం ఒకేసారి ఉదయించినట్లయితే అది ఎంతటి ప్రకాశమో అని అక్కడి నుంచి ఉపమానం ప్రారంభం విశ్వరూపం నుంచి అక్కడికి కాదు అక్కడి నుంచి విశ్వరూపానికి ప్రారంభం ఉపమానం సాయది సదృశీ సు అంతటి ప్రకాశము అది ఈ విశ్వరూపానికి సమానము అవుతుందా ఎది మళ్ళీ దాంట్లో కూడా సందేహమే ఇందాక మీకు చెప్పాను చంద్రుని యొక్క శోభ చాలా బాగుంది ఎంతో గొప్పగా ఉంది పూర్ణిమ నాటి చంద్రుడే అయినా కూడా నీ ముఖం యొక్క శోభను తక్కువే శోభ కంటే తక్కువే అంటాడు కవి వీరాలు కాన్ని అలా వర్ణిస్తారు కవులు అలా వర్ణిస్తారు ఆ విధంగా చెప్తున్నాడు సో ఆ విశ్వరూపము యొక్క శోభకును సమానము అవుతుందా అవ్వచ్చు అయితే అవ్వచ్చు తస్య మహాత్మన విశ్వరూపస్య భాస అదే ఏమో భాష సదృశి శ్యాత కనుక అలా అన్వయించుకోవాలి ఆ మహాత్ముడు మహాత్ముడు అంటే సర్వమును వ్యాపించిన స్వరూపము అంటే విశ్వరూపుడు అనర్థం మహాత్ముడు ఆ విశ్వరూపుని యొక్క ప్రకాశము తక్కువ ఈ వెయ్యి సూర్యుల కాంతి సమానము అవుతుందా అని అడుగుతున్నాడు అవుతుందా అంటే అర్థం ఏంటి అవ్వచ్చు కాకపోవచ్చు లేంటున్నారు శంకరుడు సది సని శ్లోకంలో ఉంటే దానికి అర్థం ఇంకొక వికల్పం కూడా ఉంటుంది అవచ్చు కాకపోవచ్చు అంటే అర్థం తప్ప విశ్వరూప తిరిచ్యతే ఇది అభిప్రాయ అంటే అభిప్రాయం ఏమిటంటే వేయి సూర్యుల కాంతి ఎంతుంటుందో ఒక్కసారిగా ఉదయించిన వేయి సూర్యుల కాంతి ఎంతుంటుందో ఆ కాంతిని కూడా మించి విశ్వరూపము యొక్క అని దాని అభిప్రాయం ఆ ఎది అనే పదం వేయడం చేత అది దాని అభిప్రాయం మంచి శ్లోకం ఒకసారి శ్లోకం అనేసిద్దాం దివి సూర్య సహస్రస్ భవే పదత్ీ సా సార్ భాసస్త మహాత్మన మీరు శ్లోకాలు చదివేప్పుడు ఈ చదివి శ్లోకాలు తక్కువైనా పర్వాలేదు కానీ చదివి శుభ్రంగా మహాపురాణ వర్ణాలని ఖచ్చితంగా ఉచ్చరిస్తూ నిసర్గాని మింగేయకుండగా కరెక్ట్గా ఉచ్చరిస్తూ చదవాలి ఓ ఇన్ని శ్లోకాలు చదవక్కర్లా చదివి కొద్దిపాటైనా బాగా చదవాలి సంస్కృత శ్లోకాలు కదా వాటికి ఆ సంస్కృత శ్లోకాలు బాగా చదివితే అసలు చదివితేనే పుణ్యం అని పతంజలి మహర్షి చెప్పాడు సో ఏక శబ్ద అంటూ సుష్ఠు ప్రయుక్త స్వర్గేలోకే కామధిద్భవతి ఒక్క శబ్దాన్ని మీరు జాగ్రత్తగా ఉచ్చరిస్తే మీకు పుణ్యం వస్తున్నాను కానీ ఒక కండిషన్ ఒకటి పెట్టాడు అయితే ఇంకేమైనా ఉచ్చరించేద్దామంటే అలా కాదు ఒక కండిషన్ పెట్టాడు సుష్ఠు ప్రయుక్త సమ్య జ్ఞాత మీరు బాగా తెలుసుకోవాలి అదేదో మీకు తెలియాలి దాన్ని మీరు చక్కగా ప్రయోగించాలి అంటే చక్కగా ఉచ్చరించాలి మహాప్రాణ వర్ణాలని చక్కగా నొక్కి పలకాలి విసర్గం ఉన్నప్పుడు విసర్గని మింగేయకూడదు పలకాలి ఒకసారి నేను ఎవరో ఒక ఆయన కచేరీ చేసుకుంటే విన్నాను పాట మంచి పాట శంభో స్వయంభో అని పాట అది పల్లవి పల్లవంటే పలు పలు పాటలు వస్తున్నాయి ఆయన పాట శంభో స్వయంభో అంటూ ఆయన దాన్ని అక్కడ కూర్చోవడం కష్టమైపోయింది ఆ షం కూడా దాన్ని శమ్ని శనుకుండగా ఏదో చెమ్ చెమ్మంటున్నాడా అన్న లెవెల్లో మన దాన్ని ఏదైనా సర్దుబాటు చేసుకుందాము అంటే దాన్ని బో అని ఆయన అన్నమే అనలేదు భో అనే అన్నారు శంభో స్వయంభో అనడానికి నాకే కష్టం అనిపిస్తుంది దృష్టాంతం చెప్పడం కూడా కష్టం కాబట్టి చక్కగా ఉచ్చరించే శ్లోకాలు తక్కువే అయినా వాటిని జాగ్రత్తగా ఉచ్చరించడం మీరు అభ్యాసం చేయాలి ఇంకేతనే రెండుసార్లు చెప్పిస్తున్నాను శ్లోకం నేను నేను చెప్పేశాను మీరు ఏదో దంపులు పాటు పాడినట్టుగా పాడేసే రోజు ఉండకూడదు జాగ్రత్తగా నేను ఎలా చెప్తున్నాలో గమనించి అలా చెప్పాలి తర్వాత శ్లోకం చూడండి తత్రై కష్టం జగత్రస్నం బాగా కనపడింది నాకు రవి భక్తమనే కథ అపశ్యేవదేవస్య శరీరే పాండవ సదా ఇది అవతారించ ఇంకా ఏమంటే అంటే ఇంకా విశ్వరూపాన్ని వర్ణిస్తున్నారు తత్ర తత్ర అంటే ఆ విశ్వరూపముందు మొత్తం జగత్తంతా కూడా కృత్స్నం జగత్ తత్సరణం అంటే సమస్తమైన జగత్ జగత్త అంటే ఏమిటండి అనేకథా ప్రవిభక్తం జగత్ అంటే అనేక రకాలుగా విభాగము చెంది ఉంటుంది నువ్వు మీరు వెళ్తూ ఉంటారంటే రైలు ఎక్కారనుకోండి ఎక్కడి నుంచి ఢిల్లీ రైలు ఎక్కారనుకోండి మొట్టమొదట హైదరాబాద్ మహానగరం అర్బన్ స్ప్రాల్ అంటారు అదంతా కనపడుతుంది ఆ తర్వాత కొంత దూరం వెళ్ళేప్పటికీ చిన్న చిన్న చేలు వరి చేలు అవి కనపడతాయి నూతీలతో వ్యవసాయం చేసే వరి చేలు కనపడతాయి ఈ లోపల పంట ఏమీ లేకుండా యారిడ్గా ఉన్నటువంటి రాకీ ఏరియాలు కనపడతాయి ఇంతట్లోకి వెళ్తుంటే బలహా వరంగల్ దాటి వెళ్తుంటే మార్ష్ ల్యాండ్ కనపడుతుంది మార్ష్ ల్యాండ్ చిత్తడి నేల అంటారు ఎంత కొన్ని వందల వేల ఎకరాలు మార్ష్ ల్యాండ్ కనపడుతుంది అక్కడ వరంగల్ దాటి వెళ్తుంటాయి ఈ లోపల మహారాష్ట్రలోకి బల్హార్షా మీద అటు వెళ్తుంటే వేలాది ఎకరాలు నల్ల రేగడి భూమి ఈ పంటలు ఉంటాయి ఈ పళ్ళ నారింద పళ్ళు కమలాఫలాల మొక్కలు అలా కొన్ని వేల వేల ఎకరాలు అలా కనబడతాయి ఈ లోపల పర్వతాల్లో ప్రవేశిస్తాయి గుహల్లో పోతూ ఉంటుంది రైలు టన్నెల్స్ తర్వాత ఈ లోపల చంబల్ వ్యాలీ వస్తుంది ర్యావిన్స్ అంటారు చాలా విచిత్రమైన ల్యాండ్స్కేప్ ర్యావిన్స్ వస్తాయి ఈ లోపల మళ్ళీ ఉత్తరప్రదేశ్ వస్తుంది మైదానం టేబుల్ టాప్లాగా ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి గోధుమ పంటలతోటి ప్రకాశిస్తూ ఉంటుంది ఈ లోపల యునది వస్తుంది అలా వెళ్తూ ఉంటే మళ్ళీ ఢిల్లీ వస్తుంది చూడండి ఎంత ప్రవిభక్తమనే కథ ఎంత విభాగించ అది ల్యాండ్స్కేప్ ఇక అడవి లక్షణాలు ఒక్కొక్క అడవి ఒక్కొక్క రకంగా ఉంటుంది మనుషుల ఫీచర్స్ కూడా తేడాగా ఉంటాయి సౌత్ ఇండియాలో పీపుల్ భూమతి చరేఖకు దగ్గరగా ఉంటారు కనుక కొంత బ్లాకిష్ ఉంటారు అంటే కొంత డార్క్ కలర్డ్గా ఉంటారు నార్త్ ఇండియాలో కొంత కోల్డర్ ఏరియాస్కి దగ్గరగా ఉంటారు కనుక వాళ్ళు కొంత రెడీగాను వైటిష్ లాగా వాళ్ళు ఉంటారు మధ్యలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ వీళ్ళు ఇటు అటు మరీ డార్కు కాదు అటు మరీ వైటు కాదు ఇన్ బిట్వీన్గా వీళ్ళు బ్రౌనిష్ అది ఎల్లోష్ లాగా వీళ్ళు బ్రౌన్ బ్రౌన్ష్గా వీళ్ళు ఉంటారు ఈ విధంగా ఇండియాలోనే ఆ క్లైమేట్స్ మారిపోతూ ఉంటే ఎన్ని రకముల మానవుల ఫీచర్స్ ఉంటాయి వాళ్ళ ఫీచర్స్ని చూసి వీళ్ళు ఫలానా ఫీచర్స్ ఫేషియల్ ఫీచర్స్ చెప్పచ్చు మీకు ఇక్కడే కాదు సర్వత్రా అలాగే ఉంటుంది మీకు ఫేస్ని బట్టి ఇటాలియన్ అని చెప్పచ్చు జర్మన్ అని చెప్పచ్చు నేపటికి నేనే చెప్పగలుగుతాను మెక్సికన్ ఈయన మెక్సికన్ అయ్యి ఉంటాడు పురుషుడు కానీ అంటే అవునండి ఆయన మెక్సికనే అని చెప్పి చెప్పొచ్చు ఫేస్ని బట్టి అఫేషియల్ ఫీచర్స్ని బట్టి చెప్పచ్చు అలాగా వందే స్మైల్ కోసారి ఫేషియల్ ఫీచర్స్ మారిపోతాయా బ్రిటన్ దాటి జర్మనీలోకి వెళ్ళేప్పటికి ఫేషియల్ ఫీచర్స్ మారిపోతాయి మళ్ళీ ఇటలీ వచ్చేప్పటికి మళ్ళీ మారిపోతాయి అదే రష్యా వచ్చేప్పటికి ఇంకో రకంగా ఉంటాయి ఫేషియల్ ఫీచర్ స్కిన్ కలర్ సేమ్ ఉండొచ్చు బట్ ముఖ కవళికలు భిన్నంగా ఉంటాయి ఎంత మార్పు అంటే మీకు ఈ విధంగా సృష్టి అంతా కూడా విభాగమే వేరువేరుగా ఉండడమే బాహ్యంగా నామరూపములు విడిపోయి ఒక నామరూపానికి పోలిక లేని విధంగా ఇంకో నామరూపము అలా ఉంటుంది ఇంకేతనే అక్కడ రవి భక్తమే కథ అనేక ప్రకారములుగా అధికాధికముగా విభాగము చెంది ఉంటుంది జగత్తంతా అక్కడ ఆ మొత్తం జగత్తనంతా కూడా ఒక్క చోట పెట్టాలి ఇలాంటివి నేను ఒకటి చూశాను ఒక దృష్టాంతం చెప్తున్నాను అమెరికాలో మ్యూజియంస్ ఉంటాయి జూ జూ ఉంటుంది జూలో ప్రతి జూలో కూడా అమెరికన్ జూస్లో ప్రతి జూలోనూ ట్రాపికల్ ఫారెస్ట్ అని పెడతాడు ట్రాపికల్ ఫారెస్ట్ అంతా కలిపి ఒక నాలుగు ఎకరాల స్థలం తీసుకుంటాడు ట్రాపికల్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ అంటే కోనర్లు లక్షల ఎకరాలు ఉంటుందండి కానీ వాటి జూ నాలుగు ఎకరాల స్థలంలో ట్రాపికల్ ఫారెస్ట్ని నిర్మాణం చేస్తాడు ముందు ఈ నాలుగెకరాల స్థలాన్ని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసి పైన జోన్ కూడా కట్టేసి ట్రాపికల్ క్లైమేట్ పెడతారు లోపల ట్రాపికల్ క్లైమేట్ ఎలా ఉంటుంది చాలా హ్యూమిడ్గా ఉంటుంది హాట్గా ఉంటుంది లోపల హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ పెడతాడు క్రియేట్ చేస్తారు పెట్టి హ్యూమిడిటీ క్రియేట్ చేస్తున్నట్టు టెంపరేచర్ ఫిక్స్ చేస్తుంది ఇప్పుడు అక్కడ ఈ ట్రాపికల్ క్లైమేట్ నుంచి మొక్కల్ని వాటిని తీసుకెళ్ళి అక్కడ పెంచుతారు ఈ మొక్కకి ఆ ట్రావెల్ చేసి టైంలో కొంచెం ఆనా మార్పుకుంటూ ఉండొచ్చు కానీ తీరా పాతేసిన తర్వాత అది కొత్త క్లైమేట్లోకి వచ్చామనే సంగతి కూడా దానికి తెలియకుండగా మొక్క చచ్చిపోతుంది అయితే క్లైమేట్ మారితే సో దాన్ని ట్రాపికల్ క్లైమేట్లో పెట్టి పెంచుతారు తర్వాత ఇన్సెక్ట్స్ పట్టుకునిపోతారు ఇక్కడి నుంచి దోమలు ఏగలు అవన్నీ పట్టుకెళ్తాడు పట్టుకెళ్ళి దాంట్లో వీటిని పట్టుకెళ్తారు ఉద్దింగలు ఎలకలు కూడా పట్టుకెళ్ళి వినిపెడతాయి తర్వాత పక్షులు ఏవో కొన్ని సెలెక్ట్ చేసినా అవి నిలు తర్వాత మేమల్స్ కోతులు మొదలైన వాటిని నిలు పెడతాయి అది ఎలా ఉంటుందంటే మొత్తం అంతా జనం చూస్తారు అది ఎలా ఉంటుందంటే ది ట్రాపికల్ ఫారెస్ట్ కొన్ని అంటే దాన్ని తెలుగులో చెప్పాలంటే మధ్యధరా ప్రాంత అడవి కొన్ని లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవి ఆ అడవి యొక్క ఒక నమూనాని మీకు నాలుగు ఎకరాల్లో చూపిస్తాడు అది ఒక మాటలో చెప్పాలంటే ట్రాపికల్ ఫారెస్ట్ యొక్క విశ్వరూపము అని చెప్పచ్చు మీకు విశ్వరూపానికి దృష్టాంతం ఉంటుంది అలాగ మొత్తం జగత్తంతా కూడా ఇంత వెరైటీతోటి తన దేహమునందు ఒక్కచోట చూపించినాడు ఆ విధంగా చూశాడు ఇతను అర్జునుడు అపశ్యత్ సదా పాండవ అర్జునుడు చూశాడు ఎక్కడ చూశాడు దేవదేవస్య శరీరే దేవతలకు కూడా దేవుడు దేవ కొలిచి మన చేత కొలవబడే ఇంద్రాజ్ని వరుణ ఇత్యాది దేవతలకు కూడా దేవుడు హిరణ్య విరాట్ బ్రహ్మాండ శరీరీ ఆయన ఆ విరాట్ శరీరం మొత్తం జగత్తు యొక్క నమూనా అంతా చూశాడు మ్యూజియంస్ అంటే అలాగే ఉంటాయి మ్యూజియం అనే మాటే అది ఒక విశ్వరూపాన్ని పోలి ఉంటుంది ఆ మ్యూజియంలో మీకు ప్రపంచంలో ఎక్కడెక్కడెక్కడ ఉన్నవన్నీ అక్కడ పెడతాడు లేకపోతే న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అని ఒకటి ఇలాంటి మ్యూజియంస్ చాలా బ్రిటన్లో మరీ ఎక్కువ ఇండియాలో కొంచెం తక్కువ ఇండియాలో హిస్టరీ దృష్టి తక్కువ పురాణం దృష్టి ఎక్కువ ఉపనిషత్తుల దృష్టి తక్కువ ఎక్కువ ఉంది తప్ప హిస్టరీ దృష్టి ఎవరికీ ఉండదు నాకు తెలిసి సాలార్చింగ్ మ్యూజియంకి మనం ఎవడము ఎప్పుడో వెళ్ళాలని కూడా మనకు అనిపించరు ఎవరో ఖర్చు ఉందిట గిడియారం ఉందిట అని ఎవడో పై వాళ్ళు ఊరి నుంచి వచ్చిన టూరిస్ట్ ఆపరేటర్లు బస్సులో పెట్టి దూసుకుపోయి దాంతో ప్రవేశపెడతారు తప్ప మీరు ఎవరైనా సాలార్చింగ్ మ్యూజియాన్ని శ్రద్ధగా చూడడానికి వెళ్ళిన ఉంటారని నేను అనుకోను బంధువుల్ని తీసుకెళ్ళడం కోసం తప్పనిసరి వెళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళకి మ్యూజియం మీద ఇంట్రెస్ట్ ఉండదు పురాణం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప అంచేత ఇండియన్ సై ఇండియన్ జీనియర్స్లో హిస్టరీకి వాల్యూ తక్కువ ఎందుకంటే ఈ జగత్తు ఇదంతా మిథ్య హిస్టరీ అంటే మన పూర్వం వాళ్ళు కన్న కళలకి హిస్టరీ అని పేరు ఇప్పుడు మనం కంటున్న కళరో చాలా కళలు కలరుగా వాళ్ళందరూ అశోకుడు కలగన్నాడు తర్వాత సముద్రగుప్తుడు ఇంకో కలగన్నాడు తిరచంద్రగుప్తుడు మరో కలగన్నాడు శాతవాహనుడు ఇంకో కలగన్నాడు ఈ కలాలన్నింటినీ కలబోసి రాస్తే దాని పేరే హిస్టరీ అనిపేరు విచ్చే కదా దాని మీద శ్రద్ధ తక్కువ ఎనీవే సో మ్యూజియంకి నేచురల్ హిస్టరీ మ్యూజియంకి మీరు వెళ్తే భూమి సూర్యుడి నుంచి విడిపోయి చల్లబడి అమీబ అంటే ఏకకన జీవి కుట్టింది మొదలుకొని ఈనాటి వరకు ఆ జీవ పరిణామ క్రమం అంతా కూడా మీకు హిస్టరీ రూపంగా చూపిస్తాడు దాన్ని నేచురల్ హిస్టరీ అంటారు కొన్ని లక్షల సంవత్సరాలలో ప్రాణికోటిలో వచ్చిన మార్పుల నుండి చూపిస్తాడు దాని మ్యూజియంలో సంథింగ్ లైక్ దాట్ ఇది విశ్వరూపం అంటే సంథింగ్ సిమిలర్ టు దాట్ అనంతమైన కాలంలో ఉన్న అంశములన్నింటినీ ఒక్కచోట చూపిస్తాడు అనంతమైన దేశంలో ఉన్న అంశములన్నింటినీ ఒక్కచోట చూపిస్తాడు అది చూశాడు అర్జునుడు చూశాడు సో ఇహైకస్థం జగత్కృత్సం పశ్చాద్య సచరాచరం అని శ్రీకృష్ణుడు అన్నాడు ఇంతకు ముందు ఏడో శ్లోకంలో అన్నాడు సో ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్చాద్య సచరాచరం సరిగ్గా అక్కడ అన్నట్టుగానే ఇక్కడ తత్రైకస్థం జగత్కృత్సనం పాండవ అపశ్యత్ అని సరిగ్గా అలాగే ఇక్కడ ఆ శ్లోకానికి తగ్గట్టుగా ఇక్కడ వర్ణించబడింది చూడు అని ఆయన అన్నాడు ఈయన చూచినాడు సరిగ్గా అలాగే చూశాడు ఇది ఈ విశ్వరూపం ఏమిటంటే ఇది ఒక రూపము ఒక రూపము ఎటువంటి రూపము ఏ రూపమున్నదైతే సకల రూపములు ఇమిడి ఉన్నాయో అటువంటి రూపము అది విశ్వరూపం అంటే ఆ రూపంలో అన్ని రూపాలు ఇవిడి ఉన్నాయి ఇది ఎలాగంటే టెక్సస్లో ఒక యంత్రం ఒకటి తీశానమాట ఒక మిషన్ అది పెద్ద యంత్రం అది ఆన్ చేస్తే ఒకటే యంత్రం ఆ యంత్రం చేసి పని ఉండదు అందుకే ఎగ్జిబిషన్ పీసెస్ శ్రద్ధ యంత్రం అది ఒక పని చేయదు సాధారణంగా యంత్రం అంటే ఏదో ఒక పని చేస్తుంది ఆ యంత్రం అలా కాదు మామూలుగా మీకు మెకానికల్ మెషీన్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ మెషీన్స్లో ఉండే పార్ట్స్ మూమెంట్స్ ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ అక్కడ రిప్రడ్యూస్ చేస్తాయి ఉదాహరణకి రైల్ ఇంజన్ మన బొగ్గుతో నడిచే రైల్ ఇంజన్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా అది ఉంటుంది దాంట్లో స్విచ్ వేయగానే అది కనపడుతుంది తర్వాత ఇష్టం మూమెంట్ ఎలా ఉంటుంది టక్ టక్ టక్ టక్ టక్ ఉంటుంది కదా అది ఉంటుంది ఫ్యాన్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది గ్రేడ్ అది ఉంటుంది ఈ ప్రసిద్ధములైన మెకానికల్ మూమెంట్స్ ఎన్నుంటాయో అన్నీ ఉంటాయి దాంట్లో ఆ మిషన్ మీరు వాళ్ళు స్విచ్ ఆన్ చేస్తారు ఆన్ చేసేప్పటికీ మీకు కళ్ళు తిరిగిపోతాయి సార్ ఎన్ని ఎన్ని మూమెంట్స్ ఉంటాయంటే దానివల్ల జరిగే ఉపకారం ఏమి ఉండదు ఉంటాయి అది ఎగ్జిబిషన్ ఫీస్ ఇంకా కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు ధాన్యాన్ని మిల్లు పట్టించడానికి ఆ లోపల ఇలా గిరగిరా తిరిగే చట్టం ఏదో అది ఉంటుంది తర్వాత ఇది ప్రొపెల్లర్ ఉంటుంది విమానంలో ఆ మూమెంట్ ఉంటుంది ఈ రకంగా ప్రసిద్ధములైన యంత్రములలో ఆయా చలనములు కదలికలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఒక్క మిషన్లో పెట్టేసి ఆన్ అది ఎటు అర్థం కాదు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మూవ్ అయిపోతూ ఉంటుంది తర్వాత మీరు ఎప్పుడు చూడని యంత్రముల యొక్క మూమెంట్ కూడా దాంతో చూడచ్చు చాలా చిత్రములైన యంత్రముల మూమెంట్ కూడా అది మెకానికల్ మూమెంట్స్ యొక్క విశ్వరూపము అనే అనొచ్చు ఆ యొక్క అలాంటిది విశ్వరూపం అటువంటి విశ్వరూపాన్ని పాండవుడు అంటే అర్జునుడు